కీర్తన రెండు వందల పద్దెనిమిది తప్పించుకోరాధిక దైవే గతి ఎప్పుడు ఉద్ధరించేవారు ఎవ్వరును లేరు మనసి దేహానందమే మరిగిన ఆత్మకు తొలుత బ్రహ్మానందము దొరకదు అలవాటై క్షుద్రభోగాలందు చిక్కిన ఆత్మకు బలిమి విరతి పొందబలపడదు సర్వదా బ్రహ్మాండములో తరించే ఆత్మకు నిర్వహించి వెడలగ నేరుపులేదు ఉర్విలోపలి చింతలుడుగని ఆత్మకు నిర్వికార భావము నెలకొనదు విరసవర్తనలనే వెలసేటి ఆత్మకు పరగ భక్తి పుట్టదు ధరలో శ్రీ వెంకటేశు దాసుడుగా నీ ఆత్మకు తెరపేమిటా లేదు వెదకి చూచినను